శ్రమస్తాగరీమణాధిపత శంకరాచార్యమ్యమాచార్యపే గురు పరంపరాయ నమస్కృత సరస్వతీం అచ్చేయమ అగ్లేోషోష్యవ నిత్యవగతస్థా సనాతన మనిషి అంటే దేహమా లేక దేహంలో ప్రకటన అవుతూ ఉండే చైతన్యమా జడమైన దేహమా లేక చేతన ఆత్మయాటెవర్ మే బి ఆత్మ ఇది ప్రశ్న దీనికి సమాధానం ఏమిటంటే మనిషి అనగా జడమైన దేహమే వాళ్ళని అలర్పంచు అని అంటారు అయో అయో మహర్షిముడ ఆయన ఆ విధంగా బోధించాడు చేతన దేహము మనిషి అంటే దేహమే దేహము కంటే భిన్నంగా ఇంకా మనిషివుడు ఏమీ లేడు కనుక ఈ దేహమే సర్వము దేహాత్మవాదము అని ఇది భారతదేశంలోనే పుట్టింది ఇది దీనికోసం అమెరికా దగ్గర వెళ్ళక్కర్లా ఇక్కడ ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళింది దేహం అపీంద్రియాన్ని చెప్పి చలాం శూన్యం విదుహు అని ఆత్మస్వరూపాన్ని గురించి ఎవరి అభిప్రాయాలు దేహమే ఆత్మ తర్వాత చందవాబుడి చెప్పింది అందరి అనుభవానికి సూటబుల్గా కూడా ఉంటుంది దేహమే ఆత్మనే అందరూ కాలక్షేపం చేసుకున్నారు తప్పిస్తే దేర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ దాట్ కనుక ఆ రకంగా మన అనుభవం అలా ఉంది ఏది అనుభవానికి వస్తుందో అదే సత్యం ఇంక ఇంతకంటే వేరే ఉంటుంది సత్యం అనేది అదే చర్వాకుని యొక్క సిద్ధాంతం అయితే మరి దేహంలో చైతన్యం ప్రకటమవుతోంది కదా చైతన్యానుభవం కూడా ఉందిగా జడానుభవం ఒక్కటే కాదుగా మరి ఇది నుంచి వచ్చింది అంటే జడము నుండే చైతన్యం పుట్టింది అని అంటారు చర్వాకు నుంచి చైతన్యం దీనికి ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఇది ఇంకా అదర్ ఎక్స్ట్రీం వేదాంతులు ఒక ఎక్స్ట్రీంలో చేరవాకులు ఉంటే ఇంకో ఎక్స్ట్రీంలో వేదాంతులు ఉంటారు వీళ్ళు అంటారు మనిషి అంటే చేతన ఆత్మయ మనిషి మరి అయితే చేతన మనిషి అయితే దేహం ఎక్కడి నుంచి వచ్చింది జడెక్కడి నుంచి వచ్చిందంటే చేతనం నుంచి జడ ఆవిర్భవించింది అని వీళ్ళు చెప్తారు ఇది వీళ్ళకి వాళ్ళకి ఉంది తేడా సో ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే నీవు జడ దేహానికి కాదు అలా ఉంది నీకు అనుభవం అలా ఉందన్నమాట వాస్తవమే కానీ జనదేహము నీవు కాదు దేహము నేను అనుకోవడంతో మొట్టమొదటి ఇంప్లికేషన్ ఏమిటంటే కాన్సిక్వెన్స్ ఏమిటంటే భయం భయం ఉంటుంది దేహము నేను కాదు అంటే భయానికి అవకాశం ఏ లేదు అసలు కేవలము దేహాత్మ భావం వల్లనే భయం అనేది ఉంటుంది ఎందుకంటే మనం సంసారమునే ఏదైతే అంటామో వీళ్ళు వాకిలి బంధువులు కావలసిన వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు బాడ్య దూరం వాళ్ళు ఎకనామిక్ స్టేటస్ సోషల్ స్టేటస్ నేమ్ ఫేమ్ ఇదంతా కూడా దేహాభిమానం నుంచే వస్తాయి దేహమే నేను కాకపోతే వాట్ ఈజ్ ఇట్ అన్నది ఊహకి కూడా అందని అంతటి గంభీరమైన విషయం అది కాబట్టి ఈ దేహాభిమానం ఏదైతే గలదో ఇది బాగా మనకి అను బాగా దృఢంగా మన హృదయాల్లో నాటుకుని ఉంది అంత అంచేతనే మనము దేహానికి ఏమి ఏమవుతుందో అనే భయపడుతూనే ఉంటాం దేహాభిమానానికే దేహాభిమానం వల్లనే భయం ఉంటుంది లేకపోతే భయానికి అసలు అవకాశమే లేదు కనుక కాబట్టి భయం పోగొట్టడానికి అభయం అంటే మోక్షం యథార్థమైన అభయం ఏమిటంటే మోక్షం చూడండి మనం చూస్తూ ఉంటాం సమాజంలో కొంతమంది వ్యక్తులు చుట్టూ పరి రక్షక భటులను పెట్టుకుని మూవ్ అవుతూ ఉంటారు ఎటు వెళ్ళినా వాళ్ళ రకాల రక్షక భటులు ఉంటారు ఎంత విడ్డూరమైన పరిస్థితి వచ్చి సార్ అంటే దేహాభిమానం అది సోషల్గా పొలిటికల్గా దట్ మే బి కరెక్ట్ బట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ వేదాంత ఇట్ ఈస్ ది హైట్ ఆఫ్ ఇగ్నరెన్స్ కదా మరి ఎందుకంటే దేహమే అభిమానం ఉండబట్టే ఆ రకమైన భయానికి అవకాశం వచ్చింది సో అలాగంటే భయంతో మొదలుపెట్టి అది చాలా ఎక్స్ట్రీమ్ అది ఇవన్నీ చిన్న చిన్న భయాలకు కూడా మూలంలో దేహాభిమానమే ఉంటుంది ఇప్పుడు సపోజ్ రైలు రిజర్వేషన్ చేసుకోలేదనుకోండి సరైన సీటు దొరుకుతుందో దొరకదో అని కొంత చింత ఉంటుంది కొంత యాంగ్జైటీ ఉంటుంది ఆ రైలు వచ్చే ముందు కొంచెం యాంగ్షస్గా ఉంటారు ఆ మీద ఓ నిమిషాలు మీరు వెయిట్ చేశారనుకోండి ఆ పది నిమిషాలు మీరు కంఫర్టబుల్గా వెయిట్ చేస్తున్నారా అన్కంఫర్టబుల్గా వెయిట్ చేస్తున్నారా ఇట్ డిపెండ్స్ కంఫర్టబుల్గా వెయిట్ చేస్తున్నారంటే మీ జేబులో టికెట్ రిజర్వేషన్ ఉందని అర్థం అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీహార్లో అయితే రిజర్వేషన్ ఉన్న లాభం లేదు అది వేరే సంగతి సో అన్కంఫర్టబుల్గా వెయిట్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ ఏ జనరల్ టికెట్ అండ్ యూ డోంట్ నో వెదర్ యూ కెన్ గెట్ ఎ బెర్త్నర్ వాటర్ సో అంత సింపుల్ విషయానికి కూడా మూలల్లో దేహాభిమానమే ఉంటుంది దేన్ని కండెమ్ చేయటం ఇక్కడ అలా వెయిట్ చేయడం తప్పు అన్కంఫర్ట్గా ఉండడం తప్పు దాని నువ్వు పైకి వచ్చేసి ఇవ్వాలి ఆల్ నాట్ సెడ్ వీఆర్ నాట్ సెయింగ్ ఆల్ దాట్ జస్ట్ మన జీవితానుభవం ఏ విధంగా ఉన్నది అని పరిశీలన కాబట్టి ఇటువంటి చిన్న అంశంలో మనకి భయం కలిగిన సందర్భంలో కూడా కేవలము దేహము నేనే దేహమే నేను అనే అభిమానమే హేతు రెండమ్మా మీరు ఇంకా ముందుకొచ్చి ఇక్కడ కూడా కూర్చోవచ్చు విచ్ఎవర్ ఈస్ కంఫర్టబుల్ టు సో దేహాభిమానమే మూలము సర్వభయములకు దేహాభిమానమే మూలము ఈ దేహాభిమానాన్ని దాని ద్వారా వచ్చే భయాన్ని పోగొట్టడానికి ఈ వాక్యాలు మహామంత్రాలు లాంటి వాక్యాలు అచ్చేద్యోయం అదాహ్యోయం ఈ సింహగర్జం లాంటి వాక్యాలు శ్రీకృష్ణుని వాక్యాలు ఈ దేహ నీ స్వరూప అయం అంటే ఆత్మ అచ్చేద్య కోసివేయుటకు సాధ్యము కాదు దేహాన్ని కోసేయగలుగుతావేమో నువ్వు కానీ ఆత్మను నువ్వేమీ చేయలేవు సుమా అని ఎవరితోటైనా చెప్పచ్చు అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు సోక్రటీస్ తెల్లవారితే విషం ఇచ్చేసి ఆయన్ని సంహరించడానికి విషం ఇచ్చి సంహరించేవారు పూర్వం ఇప్పటికీ చేస్తారు లేదాలు ఇంజక్షన్ అని అమెరికాలో ఇంజక్షన్ ఇస్తే వాడు పోతాడు పూర్వం పూర్వం వాళ్ళు ఇంజక్షన్ ఇంకా తెలియక ఆ ఇంజక్షన్లో ఇచ్చిదే నోట్లో పోస్తారు వాడి చేతే దాగిపిస్తారు ఆ విధంగా మరణశిక్ష విధించారు సోక్రటీస్కి ఫర్ సమ్ ఐ డోంట్ నో ది ఫుల్ స్టోరీ ఆఫ్ ఇట్ ఓన్లీ దిస్ మును రాత్రిపూట ఆయన విద్య ఆయన ఆత్మజ్ఞాని సోక్రటీస్ అంటే ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలావరెట్ ప్లాన్ ఒకటి చేశారు ఏమిటి అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ ఆ ప్యాలస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహకారంతో ఆ జైలు సూపర్ అండ్ కొంత ధనాన్ని అది ఇచ్చి సంహౌ దే విల్ అరేంజ్ ఫర్ సోక్రటీస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది జై రాత్రి పన్నెండు గంటలకి తెల్లవారితే మరణశిక్ష అమలు చేయకూడదు ఆయనకి చెప్తారు ఈ మాట అంటే ఆయన అంటాడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ అవే అని చెప్తారు మీరు నా దగ్గర చదువుకున్న విద్యార్థులై ఉండి ఇంతటి దేహాభిమానం మీకు ఉండటం నాకు అలా రన్ అవే బికాస్ యూ ఆర్ గోయింగ్ టు డై ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై హూసెడ్ ఐఎమ్ గోయింగ్ టు డై ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై నో నో యూ విల్ బీ గివెన్ పాయిజన్ నో ఆత్మా కెనాట్ బి పాయిజన్ ఓన్లీ ది బాడీ కెన్ బి పాయిజన్ ఐఎమ్ నాట్ ది బాడీ అని ఆయన చెప్పాడు కాబట్టి ఈ వాక్యము ఏదో పొయిటిక్ స్టేట్మెంట్ అనుకోద్దు ఇది అనుభవానికి సంబంధించిన విషయం ఛేద్ ఇది అనుభవం అనుభవైక వేద్యము ఈనాడు ఇప్పుడు మనం కూడా ఈ అనుభవాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అందుకోసమే గీత చదువుకోవటం సో అచ్చేద్యోయం ఈ దేహము కోసివేయుటకు సం చేత అంటే కోసివేయబడేది కాదు దీన్ని ఎవళ్ళు కోసివేయలేరు అదా ఈ ఆత్మ చైతన్యమును నిప్పులలో వేసి తగులబెట్టడం సంభవం కాదు అక్లేద్య పోని జలగండం ఉందేమో జలగండం అంటే వీడు నీళ్ళలో పడి చచ్చిపోతానేమోనండి భయం వాడికి ఆత్మ నీళ్ళలో పడి చచ్చిపోవడం దాకా ఏదైంది మునిగిపోవడం తడవను కూడా తడవదు చైతన్యము నీటికి తడి కూడా కాదు క్లేదము అంటే తడి తడి కూడా అవదు ఆత్మ చైతన్యం అశోష్య ఏదైనా తుఫాన్ లాంటిది వచ్చి గాలికి కొట్టుకుపోయి లేకపోతే డస్ట్ స్టాము ఏదో వచ్చి ప్రాణామం అయిపోతుందేమో అంటే ఇది గాలి దీనిని సుతరాము ఏమీ చేయలేదు నిత్య సర్వగత నిత్య అంటే టైమ్లెస్ దేర్ ఫోర్ స్పేస్ లెస్ సర్వగత రెండు కలిసి సో ఇట్ ఈస్ టైమ్లెస్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్పేస్లెస్ ఇట్ ఈస్ స్పేస్ లెస్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ టైమ్లెస్ కాబట్టి దేశకాలముల యొక్క పరిధిలో పరిచ్ఛేదములకు అతీతమైనది స్థానం వచ్చేంజిలెస్ ఏ రకమైన మార్పు కూడా దీంట్లో ఇప్పుడు కూడా మార్పులు దేంట్లో వస్తాయంటే పంచభూతాల్లో కూడా మార్పులు రావు పృథివీ అప్తేజు వాయు ఆకాశాల్లో కూడా మార్పులు రావు మార్పులు కేవలం నామరూపాల్లోనే వస్తాయి బొమ్మలకే మార్పులు వస్తాయండి బొమ్మలే మారతాయి తత్వాలు మారావు మారీది తత్వం కాదు తత్వం మారదు బంగారం మారదు ఆభరణాలే మారుతూ ఉంటాయి బొమ్మలు మారతాయి మట్టి మారదు పృథివీ ఏ జలం మారదు ఏది మారదు కాబట్టి తత్వము మారదు నామరూపాలు మారుతాయి మారతూ అంటే వికారములను చెందుతూ ఉంటాయి మారేది సత్యం కాదు మారనిది ఏదో అదే సత్యము అది ఆత్మ అచలహా దాని ఏ వికారములు లేవు అయం సనాతన దీనికి ఏదో డేట్ ఆఫ్ బర్త్ పెట్టి నేను బలానాపుడు పుట్టాను అనుకుంటూ ఉండటం ఇది అజ్ఞానం అయం సనాతన ఇది సర్వకాలములలో ఉండేదే కానీ కాలప్రవాహం ఒక అతీతమైనది కాలప్రవాహంలో కూడా తరణియల్గా అంటే శాశ్వత కాలం ఉండేదే కానీ ఒక కొంతకాలం ఉండి మాయమయ్యేది కాదు అని ఈ విధంగా ఆత్మ గురించి ఈ విధంగా భావన చేస్తే వాడు అంత మాత్రం చేతనే కృతార్థుడైపోతాడు ఇప్పుడు నిద్రలు వేసుకోనే దాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం అని హృదయంలో ఆ ఆత్మతత్వాన్ని ఒక్కసారి అలాగ భావన చేసి అహమస్మి సచ్చిదానంద ఆత్మ ఇది నా స్వరూపము అంత మాత్రం వాడు అనుకుంటే వాడు హీ స్టాండ్స్ ఏ వెరీ బ్రిలియంట్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ అన్ ఆత్మజ్ఞాని ఇన్ దిస్ లైఫ్ సో ఎందుకంటే ఆత్మజ్ఞానం కొత్తగా మీరు సంపాదించనక్కర్లేదు బంగారం మెరుగుని కొత్తగా తెచ్చుకోనక్కర్లేదు దానికి మెరుగు ఉండనే ఉన్నది దానికి ఉన్న సమస్య ఎలా మక్కిలి పట్టేసి ఉండదు ఆ మకిలిని తొలగించటమే చేయాల్సింది పని కాబట్టి ఈ ఆత్మస్వరూపాన్ని గురించి ఈ అవగాహన చాలా అవసరం అలా అనుకుంటూ ఉంటే ఈ భావన మనస్సులో భావన చేస్తూ ఉంటే ఎందుకంటే భావన ఎందుకు చేయాలంటే దీని ఆపోజిట్ భావన అయథార్థము అజ్ఞానము బాగా కరడుగట్టుకుని ఉన్నది కనుక ఒకటికి పదిసార్లు భావన చేయాల్సి వస్తుంది ఇలాగ ఎంతవరకు అవసరమో అంతవరకే భావన చేస్తారు ఇంకా ఒకసారి దేహాభిమానం పూర్తిగా తొలగిపోతే అటువంటి మహాత్ములు కూర్చుని వివేకాన్ని అభ్యాసం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి వివేకాభ్యాసం ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తాము మనం భాష్యం చూస్తున్నాము సో ఎస్మాత్ అన్యోన్య నాశేతుని భూతాన్ని ఏనా ఆత్మానం నాశయతం నోత్సహంతే తస్మాత్ నిత్య నిత్యత్వాగత సర్వగతవాత్ స్థాను స్థాణు ఇవ స్థిర ఇచ్చేత అది కూడా అయిపోయింది కదండీ స్థిరత్ అచలయమయమాత్మా అత సతన అందాము సనాతన చిరంతనారచిత్ నిష్పన్న అభినవ ఇర్థ స సనా అనే పదానికి తను విస్తారే వ్యాపించి ఉండుట అర్థం సనా అనేది అవ్యయం అనే అవ్యయానికి సదా అని అర్థం సదా కూడా అవ్యయమే సదాకి అర్థమో సనాకే అంతే అర్థం సో సనాతన అన్న సదాతన అన్న ఒకటే కానీ సదాతన మీకు వినపడదు తరచుగా సనాతన అన్నది మాత్రమే వినపడుతూ దానికి శంకరులు చిరంతన చిరకాలము వ్యాపించి ఉండేది అంటే కాల ప్రవాహాన్ని కూడా వ్యాపించి ఉంటుంది అంటే కాలంలో పుట్టేది కాదు కాలంలో పుట్టిందనుకోండి ఆ పుట్టిన కాలానికి ముందు లేదుగా ఇంకా వ్యాపించడమే ఉంది కాలంలో గిట్టితే ఆ గిట్టిన కాలానికి తరువాత లేదు ఇంకా వ్యాప్తే ఉన్నది కాబట్టి పుట్టుక లేనిది మరణము లేనిది కనుక కాలప్రవాహంలో కల్ప సృష్టి మొదలుకొని ప్రళయం వరకు అలా వ్యాపించి ఉంటుంది అని అభిప్రాయం అంటే దేని నుంచి పుట్టలేదు కుత్చిత్ కారణాత్ నా నిష్పన్న ఏదో ఒక కారణం నుంచి పుట్టితే ఆ పుట్టడానికి ముందు లేదు కాబట్టి సనాతన హాండానికి వీల్లేదు ఇది ఏ కారణము నుండి అయినను పుట్టలేదు అంటే అభినవ ఇత్యర్థ సర్వకాలములలో అభినవంగానే ఉంటుంది పుట్టిందనుకోండి పుట్టితే ఇంకా అభినవం పుట్టిన కొద్ది కాలం అభినవంగా ఉంటుంది ఇంకా తర్వాత ఓల్డ్ అయిపోతుంది కాబట్టి ఆత్మ ఎప్పుడూ పుట్టలేదు ఎప్పుడూ అభినవంగానే ఉంటుంది అది మీరు అనుభవానికి కూడా తెచ్చుకోవచ్చు మీరు మీరు సాంసారికములైన విషయాలని చింతన చేస్తుంటే మనస్సు తన స్వరూపం నుంచి దూరంగా వెళ్ళిపోయి సంసారంలోకి వెళ్ళిపోయి ఏవేవో ఆలోచనలు చేస్తోందనుకోండి అప్పుడు మీ స్వరూపం మీకు అనుభవానికి రాదు మీరు మనస్సును వెనుకకు లాగి దాన్ని స్వరూపంలో ప్రవేశపెట్టారనుకోండి ఆత్మనిష్టగా ఉన్నారనుకోండి యు గెట్ కనెక్టెడ్ టు యువర్ ఓన్ బీయింగ్ అనుకోండి అప్పుడు ఆ స్వయం ప్రకాశ సత్త ఏదైతే కలదో అది మీకు విసుగ్ అనిపించదు విసుగ్గా అనిపించదు అభినవంగానే ఉంటుంది ఇట్ ఈజ్ ఎవర్ ఎవర్ ఫ్రెష్ అండ్ దట్ ఫ్రెష్నెస్ దట్ జాయ్ ఇట్ ఇట్ నెవర్ స్టాప్స్ బీయింగ్ ఫ్రెష్ అండ్ జాయ్ ఫుల్ కాబట్టి అది అభినవ కనుక ధ్యానంలో ఒక పిసరు రుచిని ఆ టెక్నిక్ని పట్టుకుని ఒక పిసరు ఆస్వాదించగలిగితే ఎప్పటికీ అభినవంగానే ఉంటుంది తప్పిస్తే విసు కనిపించదు ఈనాటికి కూడా నేను గమనిస్తూ ఉంటాను మన మన అందరికీ ఇప్పుడు మీరు రామాయణం ఉందనుకోండి ఎప్పుడు విసిగెత్త విసు కనిపించదు భారతం ఉందనుకోండి విసు కనిపించదు ఎప్పుడు చెప్పినా మళ్ళీ కొత్తగానే ఫ్రెష్గానే ఉంటుంది అటువంటి ఫ్రెష్నెస్ దేనికి ఉంటుందో దట్ ఈజ్ ది క్లాసికల్ థింగ్ అలా కాకుండా క్లాసికల్ క్లాసిటీ అంటే దాంట్లో నిత్య నూతనంగా భాషించేటువంటి ఒక గ్లోరీ ఒక మహిమ దాంట్లో ఉంది మీకు ఆ మహిమ సర్వత్రా కనపడదు కొన్ని ఉన్నాయనుకోండి ఒక్కసారి అయినప్పటికే మొహం రెండోసారి ఇంకా దానివరకు వెళ్ళబుద్ధి కాదు వెరాజ్ ఆత్మస్వరూపము అభినవము నిత్య నూతనము ఇప్పుడు క్రితం శ్లోకానికి ఈ శ్లోకానికి చెప్పిన మాటే చెప్పింది అయినట్టుందిగా నయనం చందంతి శస్త్రాణి అన్న అచ్చేద్యోయం అన్న తేడా ఏ ఉంది నయనందహతి పవకహ అన్న తేడా ఏ అంటే తేడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓపిసరంత తేడా ఉండొచ్చు ఒకప్పుడు తేడా లేకుండా కూడా చెప్పదగ్గ విషయం మంచిది కనుక చెప్పు ఉండొచ్చు చూద్దాము ైతేషాం శ్లోకా పౌనరుత్యం చోదనీయం చోదని చోదన అంటే ప్రశ్న ప్రశ్నని లేవనెత్తడం మీరు ఇలాంటి ప్రశ్నను లేవనెత్తవద్దు ఏమిటి ప్రశ్న యశాం శ్లోకా పౌనరుత్యం ఉన్నవి ఇరవై శ్లోకాలు ఉన్నాయి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పిన శ్లోకాలు ఇరవై ఉన్నాయి ఈ ఇరవై శ్లోకా ఇంకా అత అయిపోవచ్చింది దీని తర్వాత శ్లోకంతో ఆఖరు అనుకుంటా ఇరవై ఐదు తోటి ఆఖరు ఆత్మస్వరూపాన్ని బోధించిన శ్లోకాలు ఇరవై ఐదు నుంచి ఇరవై దాకా ఉన్నాయి ఇంకా తర్వాత ఏదో కాంటెక్స్ట్ అది వచ్చేస్తుంది సో కాబట్టి ఈ శ్లోకాల్లో కొంత పునరుక్తి కనపడుతుంది చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పినట్టు లక్షణం దాన్ని పౌనరుక్త్యం అంటే మళ్ళా మళ్ళా చెప్తూ ఉండటము ఈ లక్షణము ఈ శ్లోకాల్లో ఉంది ఇది తప్పు కదా అలా ఎందుకు చెప్పడం అని అలాగంటే సందేహాన్ని మీరు లేవనెత్తద్దు లేవనెత్తరాదు నా చోదనీయం ఎందువల్ల అంటే ఎత్ ఏకేన ఇవ శ్లోకేన ఆత్మనోనిత్యత్వం అవిక్రియత్వంచ ఉత్తం ఈ రిపేర్ వర్క్ ఎక్కడ ఇక్కడే చేస్తున్నారా ఇదిిన ఎందుకంటే ఆత్మకి మరణము లేదు అది కాలమునకు అతీతమైనది నిత్యము తర్వాత అవిక్రియము ఎట్టి వికారములు అనగా మార్పులు లేనిది అనే విషయం ఇప్పుడు మొట్టమొదటిసారి చెప్తున్న మాట ఏం కాదు అసలు నజాయతే అనే ఒక్క శ్లోకంలో ఈ విషయాలన్నీ చెప్పేశారు ఇతో ఎందువలన ఒకే ఒక శ్లోకంలో ఎకే నైవ ఏమిటో శ్లోకం నజాయతే మ్రియతేవా ఇత్యాదిన నజాయతే మ్రియతేవా అని మొదలైనటువంటి ఒక్క శ్లోకం ఉంటే ఆ ఒక్క శ్లోకంలోనే ఆత్మ నిత్యము అవికారి వికారములు లేనిది అని చెప్పేశారు ఇప్పుడు చూడండి మీ మనస్సులో వికారం వచ్చిందనుకోండి మీ మనస్సులో వికారం వస్తే ఆ వికారం మీది కాదు మనస్సుది మీది కాదు ఎందుకని మీరు అవికారి ఆత్మ ఆ స్థితిలో మీకు ఆ వికారం సుఖ దుఃఖాలని కలిగించలేదు కానీ మన పరిస్థితి ఏమిటి మనస్సులో వచ్చిన వికారం నాకు ఇబ్బందిని కలిగిస్తోంది ఎందువల్ల మనస్సులోని వికారం నా వికారమే అయింది కనుక కాబట్టి నా స్వరూపము అవికారి అయి ఉండగా నేను అజ్ఞానం చేతను వికారల వికారమును నా ఎందు ఆరోపించుకుని నేను ఇబ్బంది పడుతున్నాను దిస్ దిస్ సింపుల్ ట్రూత్ ఆఫ్ నాన్ ఐడెంటిఫికేషన్ విత్ మైండ్ ఈజ్ ఇనఫ్ టు సాల్వ్ అవర్ ఆల్ అవర్ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ అదొక్క టూర్చ ఒక ప్రసరంత వివేకాన్న అభ్యాసం చేస్తే మనస్సు ఇక్కడ మనస్సులో వచ్చిన వికారము నావికారం వికారం కాదు ఓ మహాత్ములు అంటారు విక్షేపోవా సమాధిర్వా మనస్సు వికారిణ విక్షేపం అంటే అలజడి ఆందోళన సమాధి అంటే ఏకాగ్రత అయ్యా అలజడైనా మనస్సుకే ఏకాగ్రత అయినా ఎందుకంటే మనస్సు వికారములు కలది గనుక ఇప్పుడు నగ బాగుందన్నా బాగులేదన్నా బాగుండడం అన్నా నగకే బాగులేకపోవడం అన్నా నగకే బంగారానికి బాగుండడం లేదు బాగులేకపోవడం లేదు ఇట్ రైజెస్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డిస్టింక్షన్ కాబట్టి వికారము మీరు అనుకోండి సమాధిని మీరు అనుకోండి అది మనస్సుకే కానీ నాకేమీ లేదు అని అంటాడే నేను సాక్షిస్వరూపణి నాకేమిటి వికారం సమాధి లేదు సో ఆ విధంగా మనస్సు అవికారి ఈ విషయం కూడా ఆ పూర్వ శ్లోకంలోనే చెప్పారు మళ్ళీ ఇక్కడ కొత్తగా చెప్తుంది ఏమీ కాదు కానీ అదే మళ్ళీ ఇంకొక విధంగా చెప్తున్నారు త్రదేవ ఆత్మవిషయం కించిదుచ్యతే తత ఏ తస్మాత్ శ్లోకాత్ నాతిచ్యతే కించిత్ శబ్దత పునరుక్తం కించిదర్థత ఇది సో తత్ర అంటే ఆ శ్లోకంలో ఆ గడిచిపోయిన శ్లోకంలో పెద్ద శ్లోకం అది నిజాయతే మ్రిజతే వా కదాచిత్ అది అందులో కఠోపనిషత్తు శ్లోకానికి అది అనువాదం ఆ శ్లోకాన్నే యథార్థంగా తీసుకున్నారు ఒక పదంలో మార్పు ఉంది కుతశ్చితని కఠోపనిషత్తులో ఉంటే కదాచితని ఇక్కడ ఉంది అలాగంటే ఒక పదం తేడా తప్పిస్తే అదర్వైజ్ కఠోపనిషత్ వరసేది ఆ శ్లోకంలో ఆత్మవిషయం అంతా చెప్పేశారు ఏ ఏం చెప్పారో చెప్పారు ఆత్మవిషయం కించి దుచ్యతే ఆత్మస్వరూపము గురించి కొంత ఏదో కొద్దో చెప్పారు అంటే అక్కడ ఆరు వికారాలు ఉన్నాయి ఆరు వికారాలు ఆత్మ కాలమునకు దేశమునకు అతీతమైనదని ఈ విధంగా చెప్పడం అయింది అది చెప్పిన తర్వాత అక్కడ మొదలుపెట్టి ఈ శ్లోకం వరకు ఏతస్మాత్ శ్లోకార్థాత్ నాతిచ్చతే ఈ శ్లోకంలో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకంలో చెప్పిన విషయం ఏదైతే ఉందో దీనికి మించి ఆ శ్లోకంలో ఏమీ లేదు దీ ఇక్కడ చెప్పింది ఎంతో అంతా ఆ శ్లోకంలో చెప్పారు నజాయతే మ్రియతే వాటి శ్లోకంలో ఎంత చెప్పారో అంతా మళ్ళీ ఇక్కడ చెప్పారు ఈ శ్లోకంలో ఎంత చెప్పారో అంతా మళ్ళీ ఆ శ్లోకంలో చెప్పారు కావండి సో ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి విషయంలో భేదం ఏమీ లేదు సమానంగా ఉన్నాయి మధ్యలో అనేక శ్లోకాలు ఉన్నాయి ఎందుకు ఇలాగ చెప్పిందే చెప్తున్నట్టున్నారే మీరు ఎందుకని కించిత్ శబ్దత పునరుక్తం కొన్ని సందర్భాల్లో చెప్పిన పదాలతోటి మళ్ళీ చెప్పిన చెప్పిన పద వాడిన పదాలనే మళ్ళీ వాడుతున్నారు ఇంకో కించిత్ అర్థత పునరుక్తం మరికొన్ని సందర్భాలలో శబ్దాలు మారే తప్పిస్తే అర్థం మారలేదు అర్థత పునరుక్తం సో ఈ విధంగా వాడిన శబ్దాలతో చెప్పిన విషయాన్నే చెప్తున్నారు కొత్త శబ్దాలతో కూడా చెప్పిన విషయాన్నే చెప్తున్నారు కానీ కొత్త విషయం ఏం చెప్పట్లేదు ఇదంతా పునరుక్తమ పునరుక్తండి ఇలాగంటే పునరుక్తి చేసి చెప్పిందే చెప్పి చరివిత చర్వణం సో పిష్ట పేషణం అంటారు పిండిని పిండి అయిందనేది మళ్ళీ ఇంకా రుబ్బుతో ఉండటం ఎందుకు సో ఇలా ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నను మీరు లేవనెత్తవద్దు అని మొదటి కారణమే అది ఇది నచోదనీయం అలాగంటి ప్రశ్నని మీరు అలాగంటే ఆశంకని లేవనెత్తవద్దు ఎందువల్ల అంటే చెప్తారు దుర్బోధత్వాత్ ఆత్మవస్తునహ అందువల్ల అది హేతువు ఎందుకంటే ఆత్మవస్తున దుర్బోధత్వాదు ఇది హేతువు వస్తువు అంటే ఉన్నది ఉన్నదేదో దానికి వస్తువు అని పేరు ఏమండి కనబడేది కాదు ఉన్నదేదో అది వస్తువు వాట్ ఈజ్ ఈజ్ అంతే అది దాన్ని వస్తువు అంటాను అస్థితి వస్తువు సో ఇప్పుడు మీరు ఆభరణ ప్రపంచంలో ప్రవేశించారనుకోండి అక్కడ వస్తువు ఉన్నది ఏమిటండి అక్కడ ఉన్నది ఏమిటి బంగారం అక్కడ ఇంక ఏమీ ఉన్నట్టేం కాదు ఉన్న కనపడేవి చాలా కనపడతాయి వంద కనపడతాయి వెయ్యి కనపడతాయి ఉన్నది బంగారం అలా చూడడం అలవాటు చేసుకోవాలి సో ఓ మహాత్ముడు అన్నాడు ఐ సి ది మార్వల్ ఆఫ్ లైఫ్ ఎవ్రీవేర్ అన్నాడు ఎక్కడ చూసినా ఆ ప్రాణశక్తి సర్వవ్యాపకమ ప్రాణశక్తి అంటే హిరణ్య ఆ ప్రాణశక్తి యొక్క మహిమ నాకు ప్రతి ప్రతి అంగుళంలోనూ కనపడుతుంది అని అంటాడు విచ్ ఈస్ ఎ వెరీ ట్రూ అబ్జర్వేషన్ సో మీరు గాల్లో ప్రాణం నీటిలో ప్రాణం నేల మీద ప్రాణం ప్రాణం లేని చోట ఎక్కడుందండి ఎంత చిత్రం అంటే ఇప్పుడు అంటార్క్టికా ఆర్టిక్ ఆర్టిక్ సర్కిల్ అక్కడికి వెళ్ళినట్లయితే ఐస్ ఉంటుంది ఐస్ పెర్మనెంట్లీ ఫ్రోజన్ ఐస్ దాన్ని పెర్మాఫ్రాస్ట్ అనేది ఉంటాం అంటే గత కొన్ని వేల సంవత్సరాల్లో ఎప్పుడూ ఐసు కరగదు అది అలాగే ఉంటుంది పైన లేయర్లో కొంత ఐస్ పడుతుంది స్నో పడుతుంది కలిగిపోతుంది ఆ అడుగునున్న లేయర్కి దానికి సూర్యకాంతి తగిలి అది కరగడం అన్నది గత పదివేల సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు పెర్మాఫ్రాస్ట్ ఆ ఐస్ని వీళ్ళు డ్రిల్ చేసి పైకి తీసుకొస్తారు రీసెర్చ్ కోసం ఇగో ఇది పదివేల సంవత్సరాల క్రితం ఫారం అయిన ఇది ముప్పై సంవత్సరాల క్రితం ఫారం అయిన ఐసు ఉంటే లెక్కలోవి వేస్తారు సైన్స్లో ఇవన్నీ క్యాలకులేట్ చేస్తారు వీళ్ళు డ్రిల్ చేస్తుంటే ఆ అడుగున ఆ థర్మాఫ్రాస్ట్లో చిన్న చిన్న పురుగులు కనపడ్డాయి అవి ఐసులోనే మకా చుట్టూ ఐసు ఐసు ఫ్రోజన్ ఐసు లోపల ఉంటాయి అంటే అంత ప్రెషర్లో ఉండి కూడా వాటికే అభ్యంతరం లేదు దేకని సర్వైవ్ దే ఆర్ లివింగ్ అండర్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ ఐస్ ఓవర్ దేర్ హెడ్స్ దే డోన్ మైండ్ దే కెన్ లివ్ హ్యాపీ తర్వాత అవి ఆ ఐసునే భక్షించి బతుకుతూ ఉంటాయి లైఫ్ ఎంత అద్భుతమైన తర్వాత సముద్ర గర్భంలో వాల్కనోస్తుంటాయి అడుగున సముద్రం అడుగున ఎప్పుడు అలా వాల్కనో వస్తూ ఉంటుంది హాట్ స్ప్రింగ్ లాంటిది ఆ వాల్కనో టెంపరేచరు మామూలు మీకు ప్రెషర్ పెరిగి కొద్ది టెంపరేచర్ పెరుగుతుంది వాటర్ మీకు మామూలు లో అయినట్లయితే వన్ అట్మాస్ఫిర్ ప్రెషర్లో బాయిలింగ్ వాటర్ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటాయి అదే మీకు అండర్నీత్ ది వాటర్ ఓ మైల్ అడుగునా ఓ మైల్ లోతుందనుకోండి ఆ మైల్ లోతులో ప్రెషర్ ఎంత ఉంటుందంటారు వన్ మైల్ వాటర్ కాలం ఎంత ఉంటుందో అంత ప్రెషర్ ఉంటుంది అవునండి వన్ మైల్ సెవెంటీ సెంటీమీటర్స్ మెర్క్యూరీ కాలం ఉంటే అది వన్ ప్రెషర్ వన్ యూనిట్ ఆఫ్ ప్రెషర్ వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ సెవెంటీ సెంటీమీటర్స్ మెర్క్యూరీ కాలం దాన్ని వాటర్ కాలం కింద తీసుకుంటే ఇంకొంత ఎక్కువ ఉంటుంది మేబీ మేబీ సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ మీటర్ అంటే ఎంతండి మీటర్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ మేబీ మేబీ టూ త్రీ మీటర్స్ వేసుకోండి టూ త్రీ మీటర్స్ వాటర్ కాలం ఉంటే అంత ప్రెషర్ వన్ అట్మాస్ఫియర్ టూ టూ మీటర్స్ వాటర్ కాలం ఉంటే ఒక అట్మాస్ఫియర్ ఇప్పుడు మైలు వాటర్ కాలం ఉంది ఎంత ప్రెషర్ ఉంటుంది ఐదు వందల అట్మాస్ఫియర్లో ఎంతో ప్రెషర్ ఉంటుంది అని ఇమాజినబుల్ ఆ ప్రెషర్కి మీరు ఏది వెళ్ళినా అది బదులైపోతుంది అక్కడ ఏది సర్వైవ్ కాలేదు ఆ ప్రెషర్లో వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంతో తెలిసినా టూ డిగ్రీస్ వాటర్ బాయిల్ సెట్ టూ డిగ్రీస్ ఆ ఓల్కనలో వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది దాని దగ్గర టెంపరేచర్ టూ హండ్రెడ్ నుంచి పురుగులు వస్తాయి సమ్ క్రీచర్స్ వాటిని తీసుకెళ్ళి మీరు వేయి నీళ్ళలో వేశారనుకోని చక్కగా ఈత కొడుతూ ఉంటాయి మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టి గంట సేపు స్టవ్ మీ పెట్టి తీశారనుకోండి అది హాయిగా ఉంటాయి వాటికేమీ ఫరక్ పడదు హండ్రెండ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ డిగ్రీస్ హండ్రెండ్ థర్టీ డిగ్రీస్ వస్తుంది ప్రెషర్ కుక్కర్ హండ్రెండ్ థర్టీ అంతకంటే కూడా రాదు హండ్రెడ్ అండ్ డిగ్రీస్ ఇస్ లైక్ కోల్డ్ వాటర్ బాత్ ఫర్ దోస్ క్రీచర్స్ హై టెంపరేచర్ హ్యాస్ నో ఎఫెక్ట్ పొంది అని అంత హై టెంపరేచర్లో ఉలాసాగా జీవించేస్తూ ఉంటాయి మార్గుదల ఆఫ్ లైఫ్ లైఫ్ ఎక్స్ట్రీమ్స్ లో లైఫ్ మీకు నేను రెండు దృష్టాంతాలు చెప్పాను ఎట్ ఆల్ లెవెల్స్ దర్ ఈస్ లైఫ్ లైఫ్ లేని చోట్లేదు అంచేతనే వీళ్ళు మార్స్ మీద లైఫ్ ఉంది లైఫ్ ఉండాలి లైఫ్ ఉండాలని తెగ వెతికేస్తున్నారు నిన్న పేపర్లో చూశాను ఉండే ఉండాలి తప్పనిసరిగా ఉండాలి బ్యాక్టీరియా అయితే ఖాయంగా ఉందంటున్నారు ఎనీవే సో ది పాయింట్ ఈస్ వాట్ ఈస్ దట్ లైఫ్ లైఫ్ ఈజ్ ఇట్ వన్ ఆర్ మెనీ ఇట్ లుక్స్ మెనీ లివింగ్ బీయింగ్స్ ఆర్ మెనీ బట్ లైఫ్ ఈజ్ లైఫ్ ఒక్కటిగా కనపడటం లేదండి ఇప్పుడు మనందరిలో ఉన్న ప్రాణశక్తి ఒకటి కాదు ఒక మెనీ ఎందుకు అవుతుంది మెనీ అయినా దేహాలు వీటన్నింటిలో ప్రకటమయ్యే ప్రాణశక్తి ఒక్కటే ప్రాణశక్తి ఒక్కటి కాకపోతే మనందరికీ ఒకే రకం వైద్యం పనికిరాదు ఒక్కొక్కటి ఎవడి వైద్య శాస్త్రం వాడికి అందరి వైద్య శాస్త్రం ఒక్కటే మోరార్లాస్ ఏదో ఆల్టర్నేట్ మెడిసిన్ ఇటు పరిగెడుతూ ఉంటారు కానీ స్కిల్ రోరార్ల్యాస్ ఒక్కటే సో లైఫ్ ఈస్ మార్వల్ ఇట్ ఈస్ ఎ మార్వల్ ఆఫ్ లైఫ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ కాబట్టి ఈ విధంగా ఆ ఏకత్వాన్ని దర్శించటము సో అది వస్తువు అంటే అది దాన్ని వస్తువు అంటారు ఉన్నదేదో అదే దానికి ఆత్మ అని పేరు ఏమంటే ఈ వస్తువుకి ఆత్మని పేరు ఎందుకు పెట్టాలి ఉన్నదేదో అదే ట్రూత్ అండి ఉన్న సత్యం అది దానికి వస్తువు అని పేరు పెట్టుకున్నాం దానికి ఆత్మను ఎందుకు పేరు పెట్టాలి ఎందుకు పేరు పెట్టాలంటే మీ యొక్క అంతరతమ స్వరూపము అదే కనుక ఆత్మ అంటే అది అర్థం ఇప్పుడు సత్యం ఉందండి ఆ సత్యం మీకు బాహ్యమున ఉందనుకోండి దాన్ని ఆత్మనరా ఆ సత్యాన్ని ఆత్మను ఎందుకు ఆత్మ మీన్స్ అనన్యం ఇట్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ అనర్థం ఆత్మా ఈజ్ ఏ నెగిటివ్ వర్డ్ ఉండదు పాజిటివ్ వర్డ్ అనుకున్నారు ఇట్స్ ఏ నెగిటివ్ వర్డ్ ఆత్మా ఈజ్ అనన్యం నీకంటే భిన్నముగా లేదు ఎప్పుడు మనం ఏమనుకుంటాం సత్యము నాకంటే భిన్నముగా ఉందని అనుకుంటాం కదా మనం సత్యాన్వేషణ చేస్తూ ఉంటాం గుంటూరు డిస్టిక్లో సత్యాన్వేషణ సంఘమునో సంఘం అవన్నోసారి ఆహ్వానించారు వాళ్ళ సభకి రమ్మని నా వాళ్ళ కాదు కంటే నాకు ఖాళీ చెప్పారు ఎందుకంటే వాళ్ళందరూ కూర్చొని చర్చ చేస్తారు చర్చలో ఏం తేలుతుంది ఏమీ తేలదు ఆ చర్చ ద్వారా సత్యాన్ని ఉంటారు నేనన్న నేనన్నాను చర్చతో సత్యాన్ని ఎలా అన్వేషిస్తానండి మీరు గురువు దగ్గర అధ్యయనమైనా చేయాలి అధ్యయనం చేసిన తర్వాత మీరు మెడిటేషన్ చేసుకుని ధ్యానం శ్రవణం అన నిధిధ్యాసనాల్లో ఏదో ఒకటో రెండో మూడో వాటిని పట్టుకుని తద్వారా సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి కూర్చుని చర్చిస్తే సత్యం ఎలా తేలుతుంది అని అంటే అలా కాదండి సత్యం ఏమిటో మనం చర్చ ద్వారా నిర్ధారణ చేద్దాం దట్ ఈస్ హౌ దే ప్రొసీడ్ కాబట్టి సత్యం మనకంటే బయట ఉన్నది దాన్ని వెతికి పట్టుకోవాలి తీర్థయాత్రలు చేసి వాళ్ళ యొక్క తాత్పర్యం ఏంటంటారు ఎంతెంత దూరాలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు నేను చేస్తూ ఉంటాను తీర్థయాత్ర మేము ఉన్న దక్షిణేశ్వర్ రామకృష్ణం పరమహంస ఉన్న దేవాలయం అలాగే బేలూరు మఠ ఇవన్నీ ఓ తీర్థయాత్ర చేసి వచ్చా నాకెంతో ప్రేమ కూడాను అలాంటి స్థానాలకు వెళ్ళడం అంటే మహాత్ముల యొక్క స్పర్శచేత పవిత్రమైన స్థానం కనుక కానీ మనం తీర్థయాత్ర చేసేప్పుడు కూడా ఆ సత్యము బాహ్యమునందుగలదు అనే విధంగా కనుక ప్రవర్తిస్తే మనం భంగపడక తప్పదు బాహ్యంలో సత్యము ఉండదు అలా ఉంటుందని అనిపిస్తుంది మనిషికి ఎంతసేపు తాను అల్పుడను అయోగ్యుడను మంచా బయటే ఉంది సత్యం వల్ల బయటే ఉంది లోపలేం లేదని వీడు అనుకుంటూ ఉంటాడు అలా అదే సత్యం అని చెప్పి వాళ్ళకి కూడా కుదవలేదు మతాలు అన్నీ కూడా అలాగే చెప్తాయి ఈ రెలిజియన్స్ అన్నీ కూడా పిచ్చి అనేక అనేక రకాల రిలిజియన్స్ ఏదో సందర్భం లేకుండా ఏవో వస్తూ ఉంటాయి ఎవరి యొక్క ఎవరి యొక్క ధోరణి వాళ్ళది వాళ్ళు ఏమని చెప్తారంటే సత్యము స్వర్గంలో ఉందని ఒకటి చెప్తాయి కైలాసంలో ఉంది దానికి శివుడు అని పేరుని ఇంకొకటి చెప్తాడు వీడిలా చెప్పి ఇంకో మాట అనే లోపల ఇంకొకటి వచ్చి గట్టిగా దెబ్బలాడి కాదు వైకుంఠంలో ఉంది వాడికి విష్ణు అని పేరు వాడికి బలం కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటున్నప్పుడు అలా చెప్పేవాడికి ఈ రెండూ కాదండి సత్యం మీకు తెలియనే తెలియదు ఈ రెండూ కాదు సత్యము పురుషుడు కాదు అది మేల్ కాదు ఇట్ ఈస్ ఫిమేల్ అండ్ ఇట్ ఈజ్ ఉమాలోకంలో ఉంటుంది అని ఇంకొకటి చెప్తాడు ఇవేమీ కాదా గోలోకం అని ఒకటి ఉంది అక్కడ ఉంటుంది కృష్ణుడు మురళి చేత పట్టుకుని ఉంటుంది సత్యం అని ఇంకొకటి చెప్తాడు ఈ విధంగా ఎవరిని తోచిన విధంగా వాళ్ళు చెప్తున్నారు కానీ సత్యవస్తువు నీ స్వరూపమే అయి అని చెప్పివాడు గుండెదిట ఉన్నవాడే చెప్పగలుగుతాడు ఆ మాట సామాన్యుడు ఆ మాట చెప్పలేడు గుండె ధైర్యం ఉండాలి ఆ వివేకం బాగా ఉన్నవాడు మాత్రమే ఆ మాటను చెప్పగలుగుతాడు అది వేదాంతం యొక్క లక్షణం నువ్వు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి నువ్వు తిరుగు ఎర్థంతా భూలోకం అంతా తిరుగు సత్యం కోసం స్వర్గాలు ఇతర పుణ్యలోకాలు తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ నువ్వు సత్యం కోసం నువ్వు ఎక్కడ బయలుదేరావో అక్కడికి రావాలి యూ కమ్ బ్యాక్ టు ది స్టార్టింగ్ పాయింట్ అండ్ అల్టిమేట్లీ డిస్కవర్ ద ట్రూత్ విత్ ఇన్ యూ దానికి ఆత్మ వస్తువు అంటే అర్థం పదం ఆత్మ వస్తువు అంటే అదేమన్నా వస్తువు అంటే ఏదైనా ప్యాక్ చేసి సంచిలో పెట్టుకునేది అలాగే కాదు కదా ఆత్మ వస్తువు అంటే అర్థం అది ఈ ఆత్మ వస్తువు అంటే ఉన్నదేదో అదే అది నేను అమ్మో ఇది తెలుసుకోవడం చాలా కఠినమైన విషయం ఇది చాలా మైండ్ బాగ్లింగ్ అంటారే చాలా వ్యామోహాన్ని కలిగించిట్లా ఉంది తప్పిస్తే వెంటనే అవగాహనకు వచ్చిట్లా లేదు దుర్బోధత్వా కాబట్టి దాన్నే చెప్పాలి ఇంకా మిగతావన్నీ ఎందుకంటే చెప్పడం వస్తువుని విడిచిపెట్టి మరో అవస్తువుని చెట్లు నేల విడిచి సాము చేయనేలా కాబట్టి ఎంతసేపు సాము చేసినా వస్తువు మీదనే సాము చేద్దాం అంటే అందుగురించే పునఃపునః ప్రసంగ ఆపాద్య మళ్ళీ మళ్ళీ దానికే కాంటెక్స్ట్ని కల్పించుకుని ప్రసంగం అంటే కాంటెక్స్ట్ మళ్ళీ ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ గిరగిరి తిరిగి మళ్ళీ ఆత్మవత్వు దగ్గరికే వస్తాం ఇంకెక్కడికి వెళ్ళాం ఆపాదించి శబ్దాంతరేణ అదే పదంలో చెప్తే ఫ్రెష్నెస్ ఎక్కడ వస్తుంది అవే పాట పాడిన పాటే పాడుతూ ఉంటే కొంచెం శబ్దాలు మార్చి చెప్పే పద్ధతి మార్చి మెథడ్ మార్చి అదే చెప్తూ ఉంటారు కొత్త వస్తువు ఏది చెప్పేది లేదు అదే అంటున్నారు తదేవ వస్తు నిరూపయతి భగవాన్ వాసుదేవ సో ఈ వసుదేవ పుత్రుడైన భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడే తదేవ వస్తు నిరూపయతి వాసుదేవ శబ్దానికి మరీ గంభీరమైన అర్థం ఉన్నది అది గీతలో వచ్చినప్పుడు చూద్దాం గీతలోది కాక శ్రీకృష్ణుడు గీతలో వాడిన పదం కాదు కదా వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని నాలుగు అధ్యాయమే వస్తుంది అక్కడ వాసుదేవ శబ్దానికి అర్థం చెప్తారు ప్రస్తుతానికి వసుదేవుని పుత్రుడు అనుకుంటే సరిపడుతుంది సో శ్రీకృష్ణ భగవానుడు అదే వస్తువుని మళ్ళా మళ్ళీ నిరూపయతే అంటే చూపించుచున్నాడు అని అర్థం నిరూపణము అంటే చూపించుట ప్రదర్శించుట రూపం అంటే చూడడం కదండి ప్రదర్శించుట చూపించడం అంటే సినిమా తెరమూపించినట్టుగా చూపిస్తున్నాడని కాదు అలా చూడ చూసేది కాదు కానీ బుద్ధికి తెలిసి ఇట్లా చేస్తున్నాడు అని అర్థం ప్రదర్శించడం అంటే కూడా అదే అర్థం ఎందుకు ఇంత ఇంత తాపత్రయం మళ్ళీ మళ్ళీ ప్రసంగాన్ని కల్పించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకంటే కథన్ను నామా సంసారిణం అవ్యక్తం తత్వం బుద్ధి గోచరతాం ఆపన్నం సత్ సంసార నివృత్తంటే ఇతిహేతో అనే కారణంగా అని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటండి తెలుగులో కూడా అని చెప్తున్నాడు వీడు బాగుపడతాడేమోనని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి వీడు బాగుపడతాడేమో అనే కారణంగా చెప్తున్నాడు ఇతి శబ్దానికి ఇతి భగవాన్ వాసుదేవ నిరూపయతి ఈ కారణంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఎందుకు కథన్నునామా కథన్నునామా అంటే కరుణ ఒక ప్రేమ ప్రతి ప్రేమ దాంట్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది ఆ యూసేజ్ లో ఈ వ్యక్తు ఈ మానవులు వీళ్ళు పాపం సంసారంలో చాలా దుఃఖపడుతున్నారు సంసారినం ఈ సంసారం సముద్రంలో ఈత కొడుతూ ఉంటాడు ఈ సంసారం సముద్రం ఇది విడ్డూరమైన సముద్రం ఇది తేల్చదు మొంచదు మునిగిపోయాడు అనుకోని ఎక్కడతో అలా పోనగదు ఆనపకాయ గుర్రలాగా మళ్ళీ పైకి వస్తుంది పోనీ పైకి తేలి అలా తేలి ఉంటాడా అంటే తేలే ఉంటే సమస్య ఉంది ముక్తుడైపోయినట్టే కానీ మళ్ళీ ములుగుతూ ఉంటాడు దాని పేరే సంసారం కాబట్టి ఈ సంసారులు ఇలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్న వీళ్ళ దుఃఖం ఎప్పుడు నివారణ అవుతుంది సంసార నివృత్తయ్య స ఆ సంసారం వెనుకకు మరలాలి నివృ అది సంసారం పూర్తిగా ఆవేశించి నెత్తిమీద తాండవం చేస్తోంది ఇది వెనక్కి మరలాలి మనం విడిచిపెట్టి మన ఫ్రీ మనని ఫ్రీ చేయాలి అది అది అలా ఎప్పుడవుతుందంటే బుద్ధిలో ఆధారపడి ఉంటుంది ఆ బుద్ధికి సత్యవస్తువు అందాలి బుద్ధి గోచరతాం ఆపన్నంసత్ బుద్ధిలో సంసారం బాగా ప్రవేశించేసి నిజంగా మన బుద్ధి నిండా సంసారం ఆవేశించేసి ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు ఏమంటారంటే చాలా మొండి మొండి వెరీ గుడ్ యూస్ వెరీ గుడ్ వర్డ్స్ మొండి మరకనో ఏదో అంటారు అంటే అది ఏం చేసినా వాళ్ళు చొక్కా చిరిగిపోవలసిందే కానీ మరకపోదు కానీ మా సర్ఫ్ తోటది పోతుంది అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు సో ఆ ఈ సంసారం మన మనస్సుని ఎంత గట్టిగా పట్టేసిందంటే ఏం చేయవదో విష్ణు సహస్రనామం పదిసార్లు పారాయణ చేయి సంసారం అలాగే ఉంటుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి పదిసార్లు వెళ్ళొచ్చినా అలాగే ఉంటుంది ఒక లడ్డూ కాదండి పది లడ్డూను కూర్చొని తినేసినా ఈ సంసారం ఏమీ వాడదు ఎన్ని వ్రతాలు చేయి అలాగే ఉంటుంది ఎంత తపస్సు చేయి ఎన్ని జపాలు చేయి ఎన్ని దానాలు చేయి ఏం చేసినా ఈ సంసారం ఉంటుంది ఎక్కడికి ఎందుకంటే మన బుద్ధిని ఈ సంసారం అంతలా పట్టేసి ఆ బుద్ధిలోకి ఈ ఆత్మ వస్తువును ప్రవేశపెట్టాలి పూర్వం డైరెక్ట్గా ప్రవేశపెట్టచ్చు కదా అంటే అవ్యక్తం తత్వం అప్పుడే తరువాతి శ్లోకానికి కొంచెం ఇంట్రొడక్షన్ లాగా చెప్తున్నారు ఈ సత్య వస్తువు ఉందే తత్వము తత్వము అంటే సత్యవస్తువు అని అర్థం సో తత్ తచ్చ తాని తేషాం భావ తత్వం అని దాని సో తత్ అంటే బ్రహ్మ అంటే జగత్ కారణం బ్రహ్మ తత్ అంటే జగత్ తదంటే మనిషి యొక్క ప్రత్యేగాత్మ మనిషి యొక్క స్వరూపం వాటేమై అనేది తత్ జగత్ కారణం కిమ్ జగత్ కిమ్ ఈ మూడు మూడు తత్వలు ఉన్నాయి ఇక్కడ ఈ మూడింటి యొక్క సారభూతమైన సత్యము ఒక్కటే మూడింటి సత్యాలు మూడు వేరువేరు ఒక్కటే జీవుడు జగత్తు ఈశ్వరుడు ఈ మూడింటి యొక్క మూలల్లో ఒకే సత్యం ఉంది మూడు సత్యాలు లేవు ఒకే సత్యం దాన్ని తత్వం అదే పరమాత్మ చైతన్యము ఈ పరమాత్మ చైతన్యం ఏది కలదో పరబ్రహ్మ అది పరమాత్మ ఇది అవ్యక్తం అవ్యక్తం అంటే వ్యక్తము కానిది తర్వాత శ్లోకంలో వస్తుంది అది అటువంటి అవ్యక్తమైన అంటే స్పష్టంగా ఇంద్రియ గోచరం కాకుండా ఉన్నది ఇంద్రియగోచరం అయ్యే పక్షంలో అయితే వీడు ఎప్పుడో పట్టేసి ఉండేవాడు సో అలా ఇంద్రియగోచరం అవటం లేదు సో అంచేతనే అవ్యక్తంగా ఉండబట్టే దానిని బుద్ధిలో ప్రవేశపెట్టడానికి బుద్ధి కనుక బుద్ధికి ఒక్క పెసర అందితే అంటే బుద్ధి దాంట్లో విలీనం అవ్వాలి అలా అందుతున్నది వాట్ ఎవర్ వే సో ఆ విధంగా అందినట్లయితే వీడికి సంసారం వెనక్కిపోతుంది బుద్ధిలో ఆత్మతత్వం కనుక ప్రవేశిస్తే సంసారం వెనక్కిపోతుంది అన్ని భయాలు అవతలిపోతాయి చాలా చాలా గొప్ప విషయం సామాన్యమైన మాటేం కాదు సో ఒక మహాత్ముని అడిగారు ఏమండి ఈ భవిష్యత్తు గురించిన భయం ఎలా పోతుందని అడిగారు భవిష్యత్తు గురించి భయమే కదా ప్రతి వాడికి భయమే మారణ భయం మళ్ళీ ఏడాది ఎలా ఉంటుందో ఈ రాజకీయాలు చూస్తుంటే ప్రశాంతంగా బతకగలుగుతామా ఈ ప్రపంచంలోని భయం ముందు అసలు న్యూస్ వింటేనే భయం వేస్తుంది అవి ఈ సొసైటీలో బతకగలమా అని భయం వేస్తుంది తర్వాత ఈ భయాలు చాలనట్టుగా ఎవరిని మళ్ళీ సునామీ వస్తుందంటారా అని ఇంకోహి ఇలానే ఊహాకల్పితములైన భయాలు ఈ భయాలతోటి మనిషి బతుకుతూ ఉంటాడు సో ఈ భయాల నుంచి విముక్తుడైతే ఉపాయం ఏంటంటే మహాత్ముని అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే యూ అబ్యాండన్ ది ఫ్యూచర్ అని చెప్పాడు అంటే భవిష్యత్తుని పూర్తిగా తుడిచవతలు బారాయి దాన్ని అసలు దాని జోలికి వెళ్ళకో దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఎక్సెప్టింగ్ యువర్ ఇమాజినేషన్ కాబట్టి నీ బుద్ధిలోంచి ఆ ఫ్యూచర్ అనే భావాన్ని తీసవతల మారే మరైతే రైల్ రిజర్వేషన్ చేసుకో రైల్ రిజర్వేషన్ చేసుకుంటే ప్రజెంట్లో చేసుకుంటారు ఫ్యూచర్లో చేసుకోరు కాబట్టి రిజర్వేషన్ ఈజ్ ఆల్సో ఇన్ ది ప్రెసెంట్ ఓన్లీ నో నో ప్లానింగ్ వేసుకో దట్ ఈజ్ ఆల్సో ఇన్ ది ప్రెజెంట్ ఓన్లీ కాబట్టి ప్లాన్ వేస్తుంటే భయం వేస్తుందా ప్లాన్ వేస్తుంటే ఎందుకు ఎందుకు భయం లేదు ఎందుకని ప్లాన్ ఈజ్ ఇన్ ది ప్రజెంట్ మీరు ఖాళీగా కూర్చుని ప్లాన్ వేరు ఏం వేరు ఖాళీగా కూర్చుని మళ్ళీ ఏడాది ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే భయం వస్తుంది కాబట్టి ప్లాన్ చేయటంలో భయం ఉండదు కనుక ఎ బ్యాండ్ అన్ ది ఫ్యూచర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ టేక్ ఇట్ యూ టేక్ ఇట్ ఎ బ్యాండ్ ది ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది అసలు దాన్ని దాని గురించి అసలు మీరు ఆలోచించవద్దు ఎందుకంటే అది సత్యం కాదు ఈ పన్ను చేయగలిగితే నీకు భయం అనేది ఉండదు అని విచ్ ఈస్ వెరీ ట్రూ కనుక కాబట్టి ఈ విధంగా ఆ వ్యక్త ఆత్మతత్వం ఒక పిసరంత బుద్ధిలో ప్రవేశిస్తే కూడా బుద్ధిగా అందితే కూడా వీడు సంసారం నుంచి బయటపడిపోతాడు కృతార్థులైపోతాడు అందుకన్ను నామా పాపం సంసారంలో కష్టపడుతూ ఉంటారు వీళ్ళు కృతార్థులవ్వాలి అనే కరుణతో శ్రీకృష్ణుడు సందర్భాన్ని కల్పించుకుని పునఃపున విషయం అదే అయినా శబ్దాలు మార్చి మార్చకుండా ఒకసారి మారుస్తాడు ఒకసారి మార్చడు అస్తమానం కొత్త కొత్త శబ్దాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏదో వచ్చినంతసేపు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ అవే సైకిల్ తిప్పుతూ ఉంటారు సో ఈ విధంగా చెప్పిన పాఠమే చెప్తూ ఉంటారు ఇలా చేస్తారు ఆత్మవస్ కాబట్టి ఏంటంటే చెప్పిన పాఠమే చెప్తున్నారు ఏమిటి నిన్న ఓంకారమే వేళ ఓంకారమే మొన్న ఓంకారమే ఎప్పుడు ఓంకారమేనా అని అలాగంటే ప్రశ్న మీరు వేయకూడదు నా చూడదని ఎం దట్ ఈస్ ది అలాంటి ప్రశ్న మాత్రం వేయద్దు కాబట్టి మీలాగా నేను ఇక్కడ ఉన్నంతకాలం నాకు భిక్షిస్తూ ఉండండి ఆత్మవిచారం వింటూ ఉండండి ఇట్లా హీ బాత్ హే ఇదేనా అని అలాంటి ప్రశ్న మీరు ఉపనిషత్తు పేరు మార్చుకోండి కావాలండి ప్రశ్న అనే పేరు నడుస్తుంది కదా ప్రశ్న తీసేసి ఛాందోగ్యాన్ని పెట్టండి మన మూడు నాలుగేళ్ళు అది ఎంగేజ్ చేసి కూర్చోబెడుతుంది పేరు మార్చండి అంతేగాని విషయం మారదు అదే పాఠం ఎప్పటికైనా అదే పాఠం సో అలాగే ఉంటుంది ఆత్మవిచారము దాని పద్ధతి అది తర్వాత శ్లోకం దీనికి అవతారిక చూడండి కించ అది అవతారిక ఇంకా ఏమంటే అదే అనువాదం కించాకి అనువాదం ఇంకా ఏమంటే అంటే ఇంకో మాట చెప్పాల్సి ఉందండో ఆత్మస్వరూపాన్ని గురించి గమనించండి అవ్యక్తోయమచింతోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైన నానుశోచితు అర్హసి ఇది చాలా గొప్ప శ్లోకం గంభీరమైన శ్లోకం అయం ఆత్మా ఈ ఆత్మా అవ్యక్త అవ్యక్త అవ్యక్త అంటే వ్యక్తాద్లక్షణ నైుండు చూసారా నై నై తత్పురుషంటారు నా అశ్వ అనశ్వ